మనస్సు అతి చంచల సత్యాగంట ఇదంతా నిగ్రహో వృత్తినా బాహ్య వృత్తినాయమంటే ఏమిటి ధనం అంటే ఏమిటి చెప్తున్నారు వాట్ ఇస్ నిగ్రహం అంతరేంద్రియ నిగ్రహం అంటే ఏమిటి బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఏమిటి చెప్తున్నాడు చదువు వ్యాఖ్యానం మనసు అతి చంచలమైనది అతి చంచలం అంటే టెంచలవంటా అనొచ్చుగా అతి టెంచెక్కువంటే ఒకసారి చేసినట్టు మరొకసారి చేసావు అనుకో నువ్వు ఈజీగా గుర్తుపెట్టేస్తావు నా రహస్యాన్ని తెలుసుకోగలుగుతాం తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఒకసారి చేసినట్టే మరోసారి చేసామనుకో నీకు ఈజీగా బోధపడిపోతుంది అవగాహన ఇవి అందుకని మనసు ఎప్పుడు ఎట్లా ఉంటుందట ఒకసారి చేసిన మరోసారి చేయాలి ఇట్ రిపీట్ కాబట్టి మనసుకు మంది రిపీట్ ఇట్ ఇది అందులో ఉన్న రహస్యం కాబట్టి సాధనని ఆధారం చేసుకుని తయారు చేయబడతాయంటే నీకు ఎప్పటికప్పుడు కొత్తది ఏం చెప్పం ఒకటే చెప్తాం దాన్ని నువ్వు రిపీట్ చేయాలి ఎంతకాలం రిపీట్ చేయాలి అంటే మనసు లేకుండా పోయేంత వరకు రిపీట్ చేయ ఫినిష్ ఎందుకని మనసు లక్షణం ఏంటి ఇటీవల రిపీట్ అతి చంచలమే ఒక్క పనిని ఒక నువ్వే అన్నం వండుతున్నావు అమ్మ రోజు వంట వండుతావు లేదా రోజు అమకాయ కూరే ఉండు కానీ ఒకే తీరుగా రాదు ఎందుకని మనస్సు అతి చంచలమైనది అంటే సమస్య లేదు అందులో రోజు ఒకే పని చేసినా అది ఒకే తీరుగా ఫలితం రాదు కారణం ఏంటి మనసు లక్షణం అంటే అది ఒకసారి చేసిన రీతిగా రెండోసారి చేయ కాబట్టి మనసుని గెలవాలంటే ఏంటి సూత్రం రిపీట్ ఇట్ అర్థమైంది ఇప్పుడు నీకు అది ఒక సూత్రం రెండో సూత్రం డోంట్ యూజ్ ఇట్ రెండో సూత్రం ఏంటంటే డోంట్ యూజ్ ఇట్ కంపేర్ అప్పుడు ఆటోమేటిక్ జీరో అయిపోతుంది వాడేవా అది అతి చెంచాలని ఖాయం కాదు వాడకనే ఉన్నావు లేదా కాదా లేదు మనసు ఆటోమేటిక్గా సబ్లయం అయిపోయింది లేదు ఒకవేళ వాడదరుచుకున్నావు నేను నేను వాటవే విషుడ్ రిపీటిక్ కాన్స్టెంట్లీ ఎప్పుడు అహంకారమైన ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా చెప్తాను పనికిరావు ఎప్పుడు అహంకారం అయింది ఎందుకని అది తెలిసేదాకా నువ్వు చేయాల్సిందేనా బాబు చెప్పరు ఈ రహస్యం ఎవరు బోన చెయ్యమంటారే తప్ప ఈ రహస్యం ఇప్పి చెప్పరు ఇక్కడ చెప్పేసేది మనస్సు ప్రమాది బలవదృఢం మనఃప్రవా ప్రమాది బలవదృఢం అని భయపడేతా బలవంతమైన ఎంత దృఢమైనదే అంటే నువ్వేం తెలియదు ముందు నీ ఆట లేని సాగవు చెప్పినా అది మరోడు చెబుతుంది దాని దగ్గర అన్నీ ఉంటాయి ఎన్ని చెప్పు దానికి ఎన్ని స్టోర్లు చెప్పినా దాన్ని కన్విన్స్ చేయడానికి అదే నీ మాట రెండే మార్గాలు ఉన్నాయి మనసుని జయించడానికి రెండు మార్గాలున్నాయి ఒకటేంటి డోంట్ యూజ్ ఇట్ ఆ పనిముట్టిన వాడమాట ఫినిష్ అదిలోకి వచ్చేసి అది ఉపయోగపడదు ఆ నానా అత్వభ్రాంతి ఉండదు అనేకత్వభ్రాంతి ఉండదు ఆ దృశ్య రూపభ్రాంతి ఉండదు రిపీట్ ఇట్ కాన్స్ట కాన్స్టెంట్లీ అంటే అర్థం ఏంటి నీకు పులిహార్ అంటే ఇష్టం అండి ఇష్టం పోవడం అంటే రిపీట్ ఇట్ కాన్స్టెంట్లీ ఆ భ్రాంతి పోతుంది ఆర్ఎల్స్ డోంట్ ఈ రెండో పద్ధతి ఏంటి డోంట్ ఈ ఇది తినకపోతే ఊరుకుంటుందా ఊరు గుణధర్మాన్ని మార్చేస్తా విహారకమాల ఊరుకోదు అందుకని ఏం చేయాల కాన్స్టెంట్ గా మామూలుగా తిన సామాన్యంగా తిను అంటే మనసుని అసలు సంతృప్తి పరచకుండా వీలు కాదు శరీరాన్ని మనసుని అసలు ఉపయోగించే వీలుగా అసలు సంతృప్తి పరచనంటే కుదరదు నీ జీవితం జీవనయాత్ర గడవ దాని ఎట్లా నడపాలి ఇప్పుడు రిపీట్ కాన్స్టెంట్లీ అంటే మినిమం లెవెల్ సామాన్యమైనటువంటి స్థితిలో రోజు కొంచెం ఆహారం మినిమంగా వేయి సాత్వికంగా వేయి సహజంగా వేయి రసవత్తరంగా వేయి రసహీనంగా వేయి నాకు మళ్ళా రసహీనంగా వేసి తమ్మగుణంలా పదిలిపోతుంది నీ మీద రియాక్షన్ ఇస్తుంది చాలా మంది ఎడ్డబడితే తింటారు ఎక్కడ తినకూడదు రసహీనంగా తినకూడదు సత్వగుణం పోషించబడేటట్లుగా తినాలి వెరీ ఇంపార్టెంట్ అదే నువ్వు బిజ్జాలు బర్గర్లు ఫ్రోజన్ ఫుడ్ తిన్నావు అనుకో తమ్మ గుణ ధర్మం పెరిగిపోతుంది అంత ధర్మం ఏమి రియాక్షన్ ఇస్తుంది మరో కర్మ చేయిస్తుంది విజయ అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఈశ్వరానుగ్రహంగా ఈశ్వర ప్రసాదంగా వెయ్యి ఆహారం ఈశ్వర ప్రసాదంగా వెయ్యి ఈశ్వర ప్రసాదం ఏమిటి వచ్చారు ఆ అభిషేక కదా ఆ ప్రసాదం కదా వెయ్యి ఆహారం జంతువుకి ఎట్లా అయితే ఆహారం వేస్తున్నావు అట్లా మనసుకు ఆహారమే ఈ శబ్దస్పరిశలో గ్రంథాలు సామాన్యస్థితులు కానీ శోషింపజేయకూడదు ఎందుకంటే శోషింప చేస్తే అవసరం ఉపయోగపడతాను ఉపవాసం మంచిదే రోజు ఉపవాసం ఏమంట బలహీనమైపోతాం ఉపవాసం మంచిదే కానీ ఉపవాసం అంటే అర్థం ఏంటి అసలు అంటే ఆత్మవిచారణలో నిలబడటానికి అది నీకు సామర్థ్యాన్ని ఇవ్వాలి అది ఉపవాసం అంట ఏం చేస్తే నీకు ఆత్మవిచారణ నిలబడుతుందో అది ఇంద్రియ గ్రహం అంతేగాని ఓ క్రోరం ఎంతో జైల్లో పడేసినట్టుగా బోన్లో పడేసినట్టుగా పడేస్తే అది ఉపవాసం అట్టవుతుంది ఆ బోన్ తీసే విరుచుకు తింటుంది సరే ఎంతకాలం పెడతావు దాన్ని బోన్ దాట్లో కాబట్టి చాలా మంది బ్రహ్మచర్యంలో చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే ఈ ఆత్మ విచారణలో నిలకడ చెందడానికి అనుకూలంగా వాటిని వాడుకోవడం అనేటటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఇంకా పనిముట్టు ఉపయోగపడాలి నేను ఉపయోగపడాలని లక్ష్యానికి ఉపయోగపడాలి శమధమాలు నీకు ఉపయోగపడేట్లుగా అంతేగాని మూఢమా చేస్తే ఏమయ్యావు అవి క్రూర జంతువుగా తయారవుతాయి అవే పనిముట్లు క్రూర జంతువులోనే ప్రవర్తిస్తాయి ఒక సమయం వచ్చేటప్పటికి కట్టు జంతువు నేనే భుజించేస్తాయి అంతే హాస్పిటల్ పాలే ఏమైపోయినప్పుడు నీ పోయి అంత వీడు అంతే బ్యాలన్స్ ఉండాలన్నమాట అందుకే యోగం సమత్వం వచ్చేది సాధనకి సాధన చేయాలి ఆహారానికి ఆహారము ఉండాలి విహారానికి విహారము ఉండాలి విచారణకు విచారణ ఉండాలి కానీ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్ని ఒకే లక్ష్య నిర్దేశంలో ఉండాలి నీలో ఉన్న దైవీ సంపత్తిని పెంచేవిగా ఉండాలి కాబట్టి శమతమ శమధమాజులను ఆచరించడం చేత అంటే ఏంటి ఈ శమధమాజులే తపస్సు అంటే వాటిని స్పష్టంగా చెప్తున్నాడు దానిలో ఏవేవో కోరికలు పుడుతూ వాటి నివృత్తికి బుద్ధిని వాటి వైపు మళ్ళిస్తూ ఉండటం సామాన్యం చెంచల చిత్తాన్ని అదుపులో నుంచుకొని కోరికలను నియంత్రించుకోవటమే శమముగా భావించకూడదు ఇప్పుడు అసలు చంచలంగా ఉన్నది ఏది చిత్తం ఏమిలంగా ఉన్నాయి వృత్తులు అసలు వృత్తులు ఫైవ్ అంతర్వృత్తి సంకల్పము వికల్పము విపరీతము ఐదు చెత్త వృత్తులు సో ఈ ఐదు వృత్తులు సామాన్యంగా ఉండాలి స్వాధీనమై ఉండాలి ఇవి వాస్తవంగా ఎట్లా ఉన్నాయప్పుడు చెంచలంగా ఉన్నాయి కాబట్టి నువ్వు రోజు ఏం చేయాలి ఒకే టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి ఒకే టైంకి లేవడం అలవాటు చేసుకోవాలి సత్వగుణంతో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి స్మృతి విశేషం ఏర్పడకుండా జీవించడం నేర్చుకోవాలి షం ఏర్పడకుండా జీవించడం నేర్చుకోవాలి సంకల్ప వికల్ప విపర్యాల్లో అది ఎంతసేపెట్టు వీడు పరిగటిస్తూ ఉంటుంది ఒక సంకల్పం కలగ కానీ నేను ఊరుకునే ప్రేమల ప్రమోదాలతో పొందేదాకా నేను నిగ్రహించని వది అది పొద్దు పొద్దు పరిగటిస్తూ ఉంటుంది అనమాట అది చిత్త వృత్తుల విశేషం అది చెంచలత్వం అంటే ఆ గుణధర్మం వల్ల ఆ చెంచలత్వం వచ్చింది రజ విశేషమైన చెంచలత్వం తమ ఉన్న ధర్మంలో ఉన్నప్పుడు చెంచలంగా ఉన్నాడు జడంగా పడి ఉంటాడు అందుకని మన నిద్రావస్థలు ఎలా ఉన్నాం జడంలాగా పడి ఉన్నాం వీళ్ళ కాలంలో ఎలా ఉన్నావు ఈ ఐదు వృత్తులు సంకల్ప వికల్ప విపరీయ స్మృతుల చేత చెంచలంగా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలట ఆ చెంచలము ఉడికి పోయేటట్లుగా లేదా చెంచలము మాని ఉండేటట్టుగా చేయాలి రెండు పద్ధతులు ఉడికి పోయేటట్టు హఠించటం అసలు ఉపయోగించకపోవడం పండగ గుహలలో ఉండేటటువంటి వాళ్ళను కానీ దీన్ని సేకరిస్తాను ఇది ఒక పద్ధతి హిమాలయ గుహల్లో ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏం దేవు ఆకలేసినా దండం దాహం వేసినా దాగడం శీతోష్ణానం దేని లెక్క చేయ ఏ సంకల్పం కలిగినా పెట్టి చూడు అట్లా సాంత్రం నిర్వికల్పం అయిపోయేంత వరకు దాని ఎండ పెట్టేస్తాడు అది ఉడిగిపోవడం ఇహా ఇహ తలెత్త అంకురించగలిగే శక్తిని కోల్పోదు ఆ వృత్తి అంకురించదు పూర్తిగా అడుగంటి నిశ్చేష ఆహారం అందకపోతే సంకల్పాలను సపోర్ట్ చేయకపోతే కాల తర్వాత అయిపోతుంది దానికే ఉత్పత్తి చేయగలిగే శక్తి పోతుంది ఆ రకంగా ఉరిగిపోయే పద్ధతి ఒకటి కానీ అది చాలా కష్ట సాధ్యం కోటి పవడ అలాంటి మార్గం ఉంది కానీ అది చాలా అసాధ్యం సులభ సాధ్యం ఏంటి మాని ఉండటం దాని పనిముట్టుగా అవసరమైన మేరకు పనిముట్టుగా దాన్ని సామాన్యంగా వాడుకోగలగటం విశేష లక్షణం లేకుండా అహంకారం లేకుండా అభిమానం లేకుండా గుణబలం లేకుండా గుణాతీత పద్ధతిగా వాడుకోవచ్చుగా ప్రమాదం లేదుగా నేను అగ్ని ముట్టుకుంటే కాల్సింది కాబట్టి జీవితం అగ్ని ముట్టుకోనాను అది వివేకమా అగ్ని స్వాధీనపరుచుకుని అవసరం మేరకు ఉపయోగించుకుని నీ పని ఉడ్డేకించుకోవడం ఇవేకమంది అంతేనా కాదు దీనికి ఎక్కువ తెలిసేటగాలి కాబట్టి హఠయోగి లక్షణంలో ఆత్మ విచారణ ఉండదు అయిపోతాయి వాడు వందల ఏళ్ళు జీవించేస్తాడు వెయ్యి ఏళ్ళు కూడా జీవిస్తాడు పదివేల ఏళ్ళు కూడా జీవిస్తాడు శరీరం పడిపోదు ఏ వాడుగా ఏం వాడకపోయినప్పటికేమైపోయింది అన్ని కట్టెలాగా దూసికుపోయినాయి విగ్రహాలే దూసిపోయాయండి వాడు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లొస్తాడు మళ్ళా జనారణ్యంలోకి వచ్చినాడండి వచ్చినప్పుడు ఏమైపోతాడు మళ్ళా స్వభావశీలత ఆ ఎండిపోయిన మాన మీద రోజు కాసేపు నీళ్లు చిలకరిస్తూ ఉన్నాం ఏమాత్రం పచ్చన్నా మీ ఇదే అంటే కాబట్టి అట్లా పతరం చెందే కంటే వాటిని వివేకంతో నీకు అవసరమైన రీతిగా మలుచుకుని వాడుకోవడం అని అభ్యాసం చేసినట్లయితే అప్పుడేమైంది దానికి చెంచలత్వం లేదు భ్రాంతి లేదు అజ్ఞానం లేదు అవిద్య లేదు మోహం లేదు ఆ రకమైనటువంటి దూరం చేయవలసిన లక్షణాలన్నింటినీ దూరం చేసి దైవీ సంపత్తికి వాడుకునే పద్ధతిలో నువ్వు ఉపయోగించుకున్నాం అనుకోవాడిని అప్పుడు ఉపయోగపడతాయి కాదు అట్లా వాడుకోమని చెప్తున్నాడు అది శమదమాదులో ఉన్న విశేషం బాహ్యేంద్రియాల అన్నిటినీ వశంలో ఉంచుకొని వ్యవహరించటమే దమం అని నిర్దేశించబడుతున్నది నిర్దేశించబడుతున్నది అంటే అర్థమేంటి నేను విచారణ చేశానంటే బాహ్యేంద్రియాలు అదుపులోకి రావు బాహేంద్రియాలు అంటే బాహేంద్రియాలంటే శ్రమం దేనికి అంతరి అంటే ఏమిటి మనసు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞాతం అవి ఐదు కలిగితే అంతరేంద్రియ ఐదు ఏమంటారు బాగా గుర్తు పెట్టుకోవాలి మాటి మాటికి మర్చిపోవడం చిన్న చిన్న విషయాలే మర్చిపోతే పెద్ద పెద్ద సంగతులు గుర్తుటాయి అంతరేంద్రియాలంటే ఏంటి మనసు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞాత ఇందులో నువ్వు స్వాధీనపరచుకోవాల్సింది ఎవరిని మనసు బుద్ధి శిరం అహంకారం అంటే బాహ్యేంద్రియాలంటే ఏంటి కర్మేంద్రియాలు జ్ఞానం విషయేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు విషయేంద్రియాలు ప్రాణేంద్రియాలు ఐదేజులు ఇరవై కదా అందులో ఒక ఐదే అంతరేంద్రియాలు మిగిలిన ఇరవై బాహ్యేంద్రియాలు అంటే ఏమంటున్నాయి పంచప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గ్రంథాలనే ఐదు విషయాలు ఈ నాలుగేజులు ఇరవై కలిపితే బాహ్యేంద్రియాలు ఏం చేయాలి తమ వశములో ఉంచుకొని రీతిగా నిర్దేశించడం అనేది ఇప్పుడు మన వశంలో ఉన్నాయా కర్మేంద్రియాలు మన స్వాధీనంలో ఉన్నట్టు కనపడతాయినా కానీ అభ్యాస విశేషం చేత అవి కూడా మరింత వశము రెగ్యులర్గా వజ్రాసనం వేయడం అలవాటు చేసుకున్నావు నువ్వు అలవాటు చేసుకోవాలి అబ్బాయి రెగ్యులర్ గా వజ్రాసనం వేయడం అలవాటు చేసుకోవాలి వజ్రాసనం అంటే ఇలా ఈ వజ్రాసనంలో కూర్చోవడం కనుక అలవాటు చేసుకుంటే నిరంతరాయంగా ఈ మేరుదండం స్థిరంగా ఉండాలి బ్రహ్మదండం స్థిరంగా ఉండదు ఆటోమేటిక్ ఒదిపోకుండా ఉండాలి పద్మ ముద్ర కూడా సులభంగా వేయవచ్చు దీనివల్ల ధ్యాన నిష్టరీరం పటిష్టంగా ఉంది ప్రాణం స్వేచ్ఛగా చెల్లిస్తుంది పైకి ఇంకా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి జనరేటర్ బాడీ అంతా కూడా శక్తివంతంగా పనిచేస్తుంది ఎక్కువ ఉండే కిడ్నీలు కాలేయం ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ బాగా పనిచేయాలి అంటే వజ్రాసనం సులభం లేదంటే పద్మాసనం సులభం పద్మాసనం కష్టం అనుకున్న వాళ్ళు వజ్రాసనం ఇట్లా ఒక ఆసన సిద్ధిని పొందేటట్లుగా వాటిని అభ్యాసం చేయించాలి కర్మేంద్రియాలని ఇది అందులో మన అంటే అర్థం ఏమిటి సిద్ధి అంటే యామము పాటు యామము పాట అంటే త్రీ అవర్స్ మూడు గంటల పాటు వాటిని స్వాధీనపరుచుకునేటట్లుగా నువ్వు కర్మేంద్రియాలను స్వాధీనపరచుకోవాలి త్రీ అవర్స్ అన్డిస్టర్బ్డ్ కాయ ఉపస్థలు కూడా అప్పుడు అందులోకి వచ్చేస్తాయి విసర్జక అవయవాలు కూడా అప్పుడు స్వాధీనం లేదా నేను మాటి మాటికి లేపుతూ ఉంటాయి ఆ విసర్జక అవసరాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి ఇదే హఠయామంలో అనుకో వాళ్ళు ఈ యామాన్ని పోతాడు అనమాట పెంచుతూ పోయి గంటలు నలభై గంటలు డెబ్బై గంటలు ఒక్కొక్కసారి మండల దీక్ష పెట్టాడు రోజులు పాటు కదలచాడు ఫార్టీ డేస్ ఒకే పోస్టర్ లో ఉండడం అంతే పెడుతాడు ఇప్పుడు కదళ్ళు కదళ్ళు తినడు తాగడు ఏమి ఏమవు అని పెంచుకుంటూ పోతాడు యామం నుంచి మండల దీక్ష వరకు పెంచుతూ పోతాడు నిరంతరాయంగా జపం చేస్తూ నిరంతరాయంగా ధ్యానం చేస్తూ నిరంతరాయంగా ప్రాణాయామం చేస్తుంటాడు అంతే వాయువునే ఆహారంగా సేకరించ మొదలుపెట్టాడు వాయుధారణ అంటారు ప్రమాదం ఇవన్నీ చెప్తున్నా అయ్యో శ్రీకృష్ణం గుణధర్మం ఎక్కడికి పోతుంది శమం రాదు కదా అప్పుడు ధమం వస్తుంది కానీ శమం రాదు కదా బయటకు వచ్చినాక మళ్ళా మామూలు అయిపోతాం అట్లా చేయకూడదు అందుకని ఏం చెప్తున్నాను అట్లా చేయకూడదు సాత్వికమైన ఆహారం సాత్వికమైన విచారణ సాత్వికమైనటువంటి ఆసన శుద్ధి విపరీత ఆసనాలు వేయకూడదు శీర్షాసనం మయూరాసనం ఇట్లాంటి విపరీత ఆసనాలు వేసి వాటిలో ఏమో పాటు ఉంటే పోతా ఉంటాయి వృత్తి వస్తున్నాం కాబట్టి మూడు గంటల పాటు ధ్యాన నిష్టంగా అనుకూలమైనటువంటి ఆసనాన్ని పెరిగి ఒక పద్మాసనము ఒక సుఖాసనము ఒక వీరాసనము ఒక వీరాసనం అంటే ఏంటంటే ఒక కాలు ఒక కాలు మడిచి ఒక కాలు ఒక కాలు సుఖాసనం ఒక కాలు మడిచు ఇది వీరాసనం ఇట్లా ఒక వజ్రాసనము ఒక బాహేంద్రియ నిగ్రహాన్ని అభ్యాసవశమన సాధించాలి అది అక్కడ ముఖ్య నిర్దేశం అంటే అది ఆజ్ఞ యు హో ఎగ్జంప్షన్ ఎవరికి ఎగ్జంక్షన్ లేదు ధమం అందరూ సాధించవలసిందే ఎందుకని అది లేకపోతే అసలు ముందుకి అడిగే పడదు మాటి మాటికి దాహం వచ్చేవాడు మాటి మాటికి విసర్జ కాని చేసి మాటి మాటికి కదిలేవాడు మాటి మాటికి ఇది చిత్త చాంచల్యానికి శ్రమం ఎట్టొస్తుంది దమమే లేనివాడు శ్రమం ఎప్పటికీ సాధించలేదు ఇది ఒకలానకోటి పరిపూర్వకాలం ఉన్నాయి దమము వల్ల శమము పూజించబడుతుంది శమం వల్ల దమము పూజించబడుతుంది అల్టిమేట్ గా రెండు సాధించాలి దర్శనం ఎగ్జాంషన్ శమధమాదులలో ఎగ్జాషన్ శమాధి షట్క సంపత్తిలో శమము ధమము తప్పక సాధించాలి ఎట్లా సాధించాలి అభ్యాసవశములను సాధించాలి వేరే మార్గా నేనేదో మ్యాజిక్ చేస్తానంటే ఇక్కడ అయ్యే పని కాదు నాలుడే విచారణ చేశాగారండి కాబట్టి ఓకే అంత నాకు నాకు సాధీన అయిపోయిన అంటే సందర్భం వచ్చినప్పటికి కాబట్టి ఎప్పుడైతే నీకు త్రిగుణాలలో చలనం త్రిగుణాలలో చంచలత్వం గుణమాత ఆదాత్మ్యత గుణబలం యొక్క విశేషం పనిచేస్తుందని గ్రహించగానే వెంటనే ఆసన సిద్ధిని వాడాల అలవాటైపోయావుగా తక్కువనే ఆ పోస్టర్లోకి వచ్చేయాలి వచ్చేసేప్పుడు ఏమైపోతావు చకచకా అన్ని సర్దుకుంటాయి అనమాట అన్ని సర్దుకునే ఎలా అయిపోతాం అప్పుడు గుణాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం బుద్ధిని ఎట్లా ఆక్రమిస్తుందో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం సాక్షిగా ఉండేది ఎప్పుడు సాక్షిగా ఉండేది గుణ స్వాధీనం అది లోపల దాని బలం అంతా ఒక తమో గుణంతో ఒక రజయోగుణంతో ఒక సత్వగుణంతో అది పురికొల్పుతూ ఉంటుంది ఇలా చేయి ఇలా చేయి సలహా ఇస్తూ ఉంటుంది బుద్ధి నువ్వేమవు దాన్ని వృధాసీనంగా చూస్తున్నావు అది ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి సమశైలి అలిసిపోతుంది ఇంక సలహా అప్పుడు చేయటం బ్రదపడ ఇలా గుణాన్ని స్వాధీన పరిచేసుకుంటాడు అది ఏం చెప్తే దానికి రివర్స్ అనమాట చేస్తాడా తత్వగుణంతో జయమని అనుకో గుణం మారుస్తాడు రజోగుణ ధర్మంతో చేస్తాడు రజోగుణంతో జయమని అనుకో గుణం మారుస్తాడు సత్వగుణంతో సత్వగుణంతో జయమని అనుకో నేను గుణాతీతంగా అయితేనే చేస్తానండి నేను సాక్షిగా అయితేనే చేస్తాను ఇది అసలు నిజంగా హఠించడం అంటే ఇది హఠం అంటే అంతేగాని బాహ్యేంద్రియముల దగ్గర అంటే ఈ అంతరింద్రియములలో హఠము వహించవలనే గాని బాహ్యేంద్రియములను హఠమును వాడరాదు అని ఒక నియమం కానీ ఇప్పుడు హఠ మిగిలిన ఇరవైలో హఠాన్ని నేర్తాం అది పైన ఐదింట్లో నేర్పం కూడా నేర్పరు ఒక గ్రమంలో పెడతావు హఠించడం చివరికి కానీ అది సరైన విధానం కావాలి అదే కాబట్టి నిర్దేశ్యము అంటే గురువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఇందులో చాలా లోతుపోతులు ఉన్నాయి అనమాట ఓడి చేస్తే ఓటవుతూ ఉంటుంది ఇవేమి అంత తొందరగా సత్ఫలితాలనివో స్థోలం కదా ఇది మాకు సోలంగా ఓడి చేస్తే ఓటవుతూ ఉంటుంది జాగ్రత్తగా చిక్కులు చాలా వస్తాయి అందుకని ఎవరో ఒక అనుభవ్యుడైనటువంటి గురువు యొక్క ఆదేశాన్ని అనుసరించి ఉపదేశాన్ని ఈ శమధమాలను సంపాదించు చాలా ముఖ్యం అంటే ఒక ఆశ్రమ విధి విధానం ఉండాలి అనమాట అంటే ఇంకా ఆశ్రమ విధి విధానం అంటే ఏంటి బ్రహ్మ ముహూర్తానికి లేవాలి అన్నారు లేవాల్సిందే ఆశ్రమంలో మనము ఇట్లా అట్టాగా ఏర్పాటు చేసుకోవచ్చు కదా లేవాల్సిందే లేచి కాలకృత్యాలు తెచ్చుకోవాలి ప్రథమం దైవ పూజనం లేవగానే పరిగెట్టుకొని అవ్వకూడదు లేవగానే పరిగెట్టుకెళ్ళి ఇల్లు లేవగానే పరిగెట్టుకెళ్ళి గృహకృత్యాలలో పాల్గొకూడదు ప్రథమం దైవ పూజనం మొదట దైవ కార్యక్రమం తదుపరి ధ్యానం తదుపరి విచారణ తదుపరి పారాయణ ఇదంతా ముగించాలి ముందు ఆరున్నర ఆరు వరకు ఇవి ముగించాలి ముగించిన తర్వాత ఇది నీ వ్యవహారంలో అప్పుడేమైంది రథం స్వాధీనమైంది పగ్గాలు చేతిలో పట్టుకున్నావు గురలు స్వాధీనమైనవి జాగ్రత్తగా నడపడం వచ్చింది షైనింగ్ కంప్లీట్ అయిపోయింది ఆ బలంతో నువ్వు మీల కాలాన్ని నడుపుతావు మళ్ళా దాన్ని ఎదురు చూసేటి చేస్తావు ఆ కాసేపు మళ్ళా పన్నెండు దగ్గరకు వచ్చింది మళ్ళా మనలో డోసు వేసేవాళ్ళ మళ్ళా దైవ పూజ మళ్ళా ఆరు మళ్ళా పన్నెండు రోజుకి నాలుగు సార్లు అభ్యాసం చేసేటప్పటికేమైపోతారు ఆరున్నర నుంచి మధ్యలో మళ్ళీ నాలుగు గంటలే కాదు తేడా ఈ నాలుగు గంటలు పక్కకు బోధిగా ఒకే క్రమంలో నడుస్తుంది అప్పుడు శ్రమధమాధులు సులభం పాల అప్పుడు ఆశ్రమ వాతావరణం కాదు సమయ పాలన ఉంటుంది క్రమమైన టైం టేబుల్ లేదు నీ ఆహారం కనకపోతే ఆ క్రమమైన టైం టేబుల్ మెయింటైన్ చేయాలి నిష్టం వచ్చినట్టు చెందాం అనుకో ఆ టైం టేబుల్ వర్క్అవుట్ అవ్వాలి ఉండలేవు అసలు స్వల్ప ఆహారం తినాలి శక్తివంతమైన ఆహారం తినాలి మళ్ళా చాలా ఆహారములు శక్తిహీనమైన ఆహారములు ఉంటాయి వాటిని స్వీకరించమండి అంటే ఇప్పుడు వీడు తినే వినమాట అది ఏంటి అది తెచ్చుకుని పెట్టలు పెట్టాలి అవన్నీ శక్తిహీనములు చూడటానికి ఆహారం స్థూలంగా బాగా కనబడుతుంది ఓ పౌండ్ కేక్ తిన్నట్టు కనబడుతుంది ఆహారాలు షట్ సంపత్తులలో శా ముఖ్యమైనవని సాధకులు భావిస్తారు శక్యము కావటానికి దృఢ నిశ్చయముతో పాటు గట్టి ప్రయత్నము చేయవలసి వస్తుంది అంటే నిశ్చయం ఉందండి నాకు చేద్దామని అనుకుంటున్నానండి కానీ చేయలేకపోతున్నాను చాలామంది ఏం చెప్తారు ఇవన్నీ తెలుసండి చేద్దామని అనుకుంటున్నానండి కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తాం తమ్మగుణ వాయిదా వేసామంటే ఏం గుణం తమ్మగుణా కాబట్టి ప్రమాదము ఆలస్యము నిద్ర ఇవన్నీ కూడా తామవకూడదు వాయిదా వేసే లక్షణం ఇది అంతా తమ అవకూడదు కాబట్టి గట్టి ప్రయత్నంతో మాత్రమే ఇవి సాధన ఉంటాయి అవే వస్తాయి అనేది ఎప్పటికీ రావు వాటి సాధన మనసులో వ్యాకులతను దూరం చేసి శాంతిని ప్రసాదిస్తుంది ఆ వీటి వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఉంది ఏమిటంటే చెంచలత్వం ఎప్పుడైతే లేదు ప్రశాంతత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతరింద్రియాలలో చెంచలత్వం ఎప్పుడైతే అణిగిపోయిందో వదిలిపోయిందో ను ఏ పనిచే ఇక నీ ప్రశాంతత పోం చేసి ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే పనిని బట్టి నీ శాంత లక్షణం మారిపోతుంది ఓపెన్ చేస్తే శాంతంగా ఉంటాడు ఓపెన్ చేస్తే అశాంతిత ఉంటాడు ఆ వ్యవహార రీతిని బట్టి నీ ప్రశాంతత పోతూ ఉంటుంది వస్తూ కానీ ఈ సమదమాలు ఎవరికైతే స్వాధీనం అవుతాయో వాడికి గొప్ప ప్రయోజనం ఉంది ఏమిటంటే వాడు ఏ వ్యవహారంలో ఎంత బిజీగా ఉన్నా సరే వాడి ప్రశాంతత చెడిపోదు ఎంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా వాడి ప్రశాంతత చెడిపోదు ఎందుకని చెంచలతో లేదు ఆ రకమైనటువంటి సిద్ధిని పొందాలి అయిపోయినా అక్కడ కాపు రెండు రెండు